నెట్టన శ్రీసతి మగనికి శరణు తిటయీ సర్వేషుడైన దేవునికి శరణు చలగి జగత్తులకు జీవులకు ప్రాణమై నెలవై ఉండేయాతనికి శరణూ తెలివై మరపై దేహాలలో సూత్రమై వలనై రక్షించేయట్టివానికి శరణూ చక్కగా వేదములకు సకల శాస్త్రములకు నెక్కుని గురుతైన వానికి దిక్కు దిక్కుదశై స్వతంత్రుడై తేరిన ఆదిమూలమీ అక్కజపు మహిమల ఆతనికి శరణు ఇరవుగా కరుణించి నిరతి పరాలోసేటి నిరతిశ్రీవేంకటేశుని శరణు గురువై తల్లి తండ్రియముజ్ఞానములు ఎరవులేక ఇతని శరణు